సరిగా ఇక్కడే కాదు ఇటువంటి ప్రయోగం ఇంకొక చోట కూడా గలదు శుకు ఇక్కడ ఎలా అయితే శరీరము అనే శబ్దాన్ని స్థూల శరీరాన్ని చెప్పేదే అయినప్పటికీ స్థూల శరీరము కారణ శరీరము కంటే సుతరాము భిన్నము కాదు కనుక స్థూల శరీరాన్ని చెప్పే శబ్దము కారణ రూపంగా స్వీకరించి సూక్ష్మ శరీరమును బోధిస్తోంది అని మనము చెప్పవచ్చును శృతిలో కూడా మీకు ఇటువంటి వ్యవస్థ కనపడుతుంది ఎలాగంటే తద్ధేద్య వ్యాకృతమాసీత్ మంచి దృష్ట్యా తత్ అంటే తస్మిన్ కాలే అంటే సృష్టికి పూర్వమునందు ఇదం అంటే ఈ జగత్తు తర్హి తరిహే అంటే తస్మిన్ కాలే ఆ కాలం సృష్టికి పూర్వం ఉన్నందు అంటే ఈ జగత్తు ఈ జగత్తు అంటే అది వ్యక్తమా వ్యక్తమా వ్యక్తము వ్యక్తము వ్యక్తము ఉన్న వ్యాకృతము అన్న ఒకట నామరూపములుగా వ్యాకరణము చేయబడి ఉన్న జగత్తు ఈ జగత్తు వ్యక్తమైన జగత్తు తస్మిన్ తర్హి అంటే అప్పుడు అవ్యాకృతం ఆసీ అవ్యక్తముగా ఉండెను అని వ్యక్తాన్ని పట్టుకుని ఇది అప్పుడు అవ్యక్తముగా ఉండేను అని చెప్తున్నారు నేను అదేమిటండి వ్యక్తమును పట్టుకుని అవ్యక్తముగా ఉండను అంటున్నారేమి తప్పు కాదంటే తప్పేమీ కాదు ఎందుకంటే వాస్తవంలో వ్యక్తం అనేది ప్రకటము కాకముందు అవ్యక్తముగానే ఉంటుంది అవ్యక్తము నుండియే ప్రకటన వ్యక్తం అనేది ఎప్పుడు కూడా అవ్యక్తము నుండియే ప్రకటం కాబట్టి శరీరం అనేది సూక్ష్మ శరీరము నుండియే ప్రకటమవుతుంది కాబట్టి శరీర శబ్దంతో సూక్ష్మ శరీరాన్ని నిర్దేశించటంలో దోషమేమీ లేదు జస్ట్ లైక్ ఇదం జగత్ తదిహి అవ్యాకృతమాసీ అన్నప్పుడు వ్యక్తమవుతున్నటువంటి ఈ జగత్తును ఆ కాలమునందు అవ్యాకృతముగా ఉండెను అనే వాక్యమునందు ఈ జగత్తును అవ్యాకృత శబ్దంతో నిర్దేశించుట అనేది ఉన్నది కాబట్టి తప్పేం అలాగే శరీరం అని ఈ శరీరాన్ని చూపించి ఆ సూక్ష్మ శరీరానికి పాయింట్అవుట్ చేయటంలో దోషమేమీ లేదు తద్ధైనంతర్వ్యాకృతమాసీత్ అనేదాన్ని వివరిస్తున్నాను ఇది ఇదమేవ్యాకృతనామూప విభిన్నం జగత్ ఇది అవ్యాకృతమై ఉండను ఇదంటే ఏమిటి ఇదే అంటే నామరూపములుగా వ్యాకరణము చెంది నానాత్మవిశిష్టమైన జగత్తు జగత్తు అనేదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎలా అయితే శరీరము అనేది ఇట్ ఈస్ అన్ ఐడియా ఇన్ ది మైండ్ ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఇండిపెండెంట్లీ ఎగ్జిస్టింగ్ ఫిజికల్ ఎంటిటీ అని తెలుసుకోవాలి అది తెలుసుకోవడం ద్వారా కష్టం అది తెలుసుకోవాలి అది తెలుసుకోవడం అవసరం చాలా అవసరం మీరు తెలుసుకోలేదనుకోండి ఆ విషయాన్ని మీరు తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేశారనుకోవాలి మీరు సంసారంలో పడుకుంటారు సంసారం అంటే ఏంటి ఈ శరీరము నేను అని అనుకుంటాను శరీరము నేను అనుకోగానే దానికి రోగము దానికి ఆయు ఆయుర్ధాయం ఒకటి ఉంటుంది ఆయుర్ధాయం తక్కువ ఎక్కువనే ఒక భయంలో పడతారు రోగము ఉంటుంది రోగము గురించి బెంగల్లో రోగం వచ్చినప్పుడు మందు దాని గురించి బెంగ పెట్టుకోవడం మరొకటేమో ఇది ఆర్ టూ డిఫరెంట్ సో ఆ బెంగల్లో తర్వాత ఈ శరీరమును బట్టి నేను ఫలానా కులము అని ఒక కులము పెట్టుకుంటాను దట్ బైన్స్ వర్ణము ఇట్ బైన్స్ గోత్రము బయన్స్ నక్షత్రము బయన్స్ రాశి బయన్స్ గ్రహము బైన్స్ ఎవ్రీథింగ్ భవిష్యం తర్వాత ఈ శరీరము ఒక అమ్మాయికి భర్త ఇట్ భవిష్యం ఒక పిల్లాడికి తండ్రి ఇట్ భయం చేయమో ాండేజ్ ఎంత బాండేజ్ చూడండి మనిషి సత్యాన్ని తెలుసుకోకుండా ఈ బంధంలో పడి కొట్టుమితూ ఉంటాడు తర్వాత ఇంకో దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే ఈ బంధానికి అలవాటు పడుతుంట ఇప్పుడు పక్షి పంజగంలో బంధింపబడిన చిరక ఆ పంజగానికి అలవాటు పడుతుంటుంది పంజరం నుంచి కలిపి తీసి బయటికి పోవంటే కోరు పంజరాన్ని అలవాటుకోవడం తర్వాత ఇంకొకటి ఏమంటే ఆ పంజరంలో ఉండే బంధము ముందు బంధము దుఃఖాత్మకము కదా దుఃఖరూపం కానీ ఇది ఇట్ ట్రైస్ టు డిరైవ్ ఎ కైండ్ ఆఫ్ ప్రిక్యూలియర్ ప్రెషర్ ఫ్రమ్ ది బాండేజ్ ఆ బంధం నుంచి ఒక సంతోషాన్ని ఒక హ్యాపీనెస్ ని డిరైవ్ చేస్తూ Therefore, people want bondage, they don't want, they are not in a hurry to get out of bondage. Then, Mr. Swami will wake around and say, He is conscious of a yoga assistant that he has got a rishi-shapa. He has got a rishi-shapa. He has got a rishi-shapa. He is not a clean guy, so he has got a rishi-shapa. He has got a rishi-shapa, and he has got a rishi-shapa. మనం ముందు అసలు శాపం పంది వైపు తోని ఇస్తాడు దానికి సీక్వెన్స్ అవుతూ ఉంటుంది అంటే వీడు కాలం మీద పడి ఆ శాపానికి విముక్తి అంటే ఎప్పుడు ఎలా వస్తుంది అంత కారో అని అడుగుతాడు అడిగితే కొంత ఫ్రీడమ్ వస్తుంది ఏది ఈ శాపం తనతో విముక్తి అవుతుంది ఒక టార్గెట్ పెడితే కొంత అదే ఫ్రీడమ్ టార్గెట్ ఉంటే కొందే అప్పటితో ఈ దుఃఖం వదిలిపోతుంది అని ఒకటి తెలుస్తూ ఉంటుంది అందుకోసం ఇది పెడతారు అంత సైకాలజీ అండి ఈ కథలన్నీ సైకాలజీ దాంట్లో ఉన్న సైకాలజీ ఏమిటంటే మీకు బంధము దేటి చెప్పేస్తే అది మీకు అంత పెయిన్ఫుల్గా ఉండదు ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది పెద్ద పెద్ద సీఈఓలకి వాళ్ళకి ఏదో కేసులో ఏడేళ్ళు జైలు శిక్ష వేశాడు ఏడేళ్ళు జైలు పడుతుందో ఎంత జైలు శిక్ష పడుతుందో బెంగపడి బెంగపడి బెంగపడి బెంగపడి దుఃఖాన్ని అనుభవించి అనుభవించి అనుభవించి ఆ వాడు ఏడేళ్ళు అని ఒక మాట అనేసాడు రామ్మయ్య వదిలిపోయింది అనిపిస్తుంది ఎందుకంటే ఏడేళ్లలో మూడేళ్ళు ఆల్రెడీ అయిపోయినాయి ఇంకొక నాలుగేళ్ళు మనం భరించేస్తే భయపడచ్చు ఇంకా ఆ తర్వాత ఈ జన్మలో మనం సుఖంగా ఉండొచ్చు కానీ ఫ్రీడమ్ ఉంటుందా సపోజ్ అన్స్పెసిఫైడ్ పీరియడ్కి జైలు శిక్ష వేశారనుకోండి ఎలా ఉంటుంది కన్యూ మ్యాగైంది పెన్యూ పెన్యూ థింక్ అఫ్ ఎయిట్ ఉంది దీని మీద చాలా పెద్ద సైకాలజీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీలో concentration camp డాకౌలో ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఒకటి నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంట్లో ముందు బిగిన్ విత్ పొలిటికల్ ప్రిజనర్స్ని అక్కడ ఇంట్రెజన్ చేసేవాళ్ళు పొలిటికల్ అంటే హిట్లర్స్ రీజైమ్ ఎవరైతే రిజెక్ట్ చేస్తారో ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దాంట్లో భాస్తారు ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో అక్కడ ఏం చేసే వాళ్ళకి తెలుసునండి వాడిని అరెస్ట్ చేసి దాంట్లో వేసినప్పుడు హీ ఇస్ నాట్ ఇన్ఫార్మ్ సౌలాం హియర్ హీ విల్ నాట్ బి ఇన్ఫార్మ్ అండ్ ఏదో టైం వీళ్ళు రాసుకుంటారు వాళ్ళ ఫైల్స్లో వీళ్ళు త్రీ ఇయర్స్ వీళ్ళు టూ ఇయర్స్ వీళ్ళు వన్ ఇయర్ అంతా ఎవడో జడ్జి చెప్తాడు కానీ వాడికి మాత్రం సో దే ఆల్ ట్రోమ్ వాళ్ళు ఫిజికల్ లేబర్ చేస్తూ ఉంటారు తిండి సరిగ్గా ఉండదు ఎప్పుడు బయటకు వెళ్తామో తెలియదు వాళ్ళ సైకాలజీని ఒక సైకాలజిస్ట్ స్టడీ చేసి చెప్పాడు వాళ్ళు తిండి గురించి వేఆర్ విల్లింగ్ వస్తుంటారు After only harsh manual labor, they are willing to suffer that also. They were to have distressed to the maximum by this fact that they don't know how long they have to stay. And along to the day, the person may be released tomorrow morning, or may be released after ten years, or may not be released at all, and nobody knows anything. డిస్ట్రెస్ అన్బేరబుల్ సైకలాజికల్ డిస్ట్రెస్ ఆకారణంగా ఉండేది అని సైకాలజిస్ట్లో స్టడీస్లో చెప్పారు దట్ ఈస్ ది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ నాట్ ఫిజికల్ అట్ నాట్ వెరీ గుడ్ క్వాలిటీ ఫుడ్ దట్ ఈస్ ది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ అని చెప్పారు ఈ శాపాలలో కూడా మీకు కనుక మీరు గమనించారు లేదు శాపాల లిమిట్లో కూడా ఒక లిమిట్ పెట్టేసి అనేవే నేను దయగ్రెస్ అయ్యాను ఇంద్రుడికి వన్ ఇయర్ శాపం వాడు పందిలో పన్ను ఉండాలి సరే అయిపోయింది నీ షాపం ఇంప్లిమెంట్ అయిపోయింది వన్ ఇయర్ అవగానే ఆ దేహాన్ని ఇందులో స్వర్గానికి వచ్చేసినావు వచ్చేసి సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి అని ఆ మహర్షి శాపాన్ని పెట్టాడు సరే వీళ్ళు పంది అయిపోయాడు పంది అయిపోయిన వెంటనే మగప పంది ఓ ఆడపందితో జట పెట్టాడు దోసుకుని సంతానం ఎంతమంది ఉంటారు ఒక అరడజనం డజనో సంతానం ఏడాది పూర్తయితే అక్కడ అగ్ని వరుణుడు సుదేనుడు ఆ దిక్పాలకులు ఏడుగురు దిక్పాలకులు ఉన్నారు ఈ ఎనిమిదో ఐదు డ్యూటీ కూడా వాళ్ళే చేసుకుంటున్నారు సంవత్సరం అయిపోయిన తర్వాత మీరు వచ్చేస్తారేమో వాళ్ళు స్వాగత ద్వారాలోని పెట్టుకునే రెడీగా బాధమడంతో సిద్ధంగా ఉన్నారు కానీ మీరు రాడు శాపం టు లివ్ అవు అని అప్పుడు ఏంటంటే వీళ్ళు అడేవిటి ఇక్కడ మనం స్వాగతం పూర్ణకుంభాలు అన్ని పెట్టు కూర్చుంటే అడేవితే వీళ్ళు ఆశ్చర్యపోయి అగ్నిని పంపిస్తారు ఎవరైనా చూడరా అక్కడ రేణి మనసు చూసుకోవాలి కదా అగ్నిని వస్తాడు అగ్ని వస్తుంది ఒక బురద గుంతలో మధ్యలో కూర్చుని ఉంటాడు ఇంద్రుడు వారి పక్కన వాడి శరీరాలు ఉంటుంది పిల్లలు చుట్టూ అల్లరి చేస్తూ ఆ బురద గుంటాడు వాడు మధ్యలో విశ్రాంతిగా కూర్చుంటాడు అప్పుడు అగ్ని వచ్చి హే ఇంద్ర టైమైంది రా అని పిలిస్తే ఏం కంగారం ఉంది అయితే అయిపోయింది శాపం అయిపోయింది కదా కంగారుడు ఇక్కడ బాగానే ఉన్నాయా ఇంకో కొద్ది రోజుల నుండి వస్తాంలే అంటాడు ఏమయ్యా నువ్వు అక్కడ సింహాసనం కోసం దేవేంద్ర సింహాసనం ఎదురు చూస్తోంది ముందు కొంచెం కష్టం అనిపించిన మాట వాస్తవమే ఆరంభంలో చాలా కష్టమనే అనిపించింది కానీ గత రెండు మూడు మాసాలు నేను ఆరు మాసాల నుంచి బాగా సుఖంగానే ఉంది అలవాటుగా ఉంది తర్వాత ఇప్పుడు నేను హఠాత్తుగా వచ్చేస్తే ఇక్కడ నా ప్రియురాలు నా పిల్లలు ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ పాపం దుఃఖపెడిపోతారు వాళ్ళకేమో ఆహ్వాదం లేకుండా అయిపోతుంది పైగా నేను లేకుండా తాను ఉండలేమని కూడా అంటున్నారు వాళ్ళు నేను వాళ్ళని చేశాను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే చాలా గట్టిగా మీరు లేండే మాకు జీవితమే లేదని అంటున్నారు వాళ్ళు అలాగే అలాగే వడ్డారు అని చెప్తే ఈ అగ్ని విష్టుపోయి కనెక్ట్ పోతాడు వాళ్ళతో చెప్తారు వాళ్ళతో చెప్తే వాళ్ళ మహర్షిని కాంటాక్ట్ చేస్తారు ఆయనన్నా నా శాపం అయితే ఇంకా మీ వేడుకుని ఎవరు నాకేమో సంబంధం లేదు చెప్తాను నా శాపం అయితే అప్పుడు వరుణుడు సలహా చెప్తాడు ఆ యమధర్మరాజు కూడా ఒక దిక్పాలకుడు కదా ఒక సోలం ఒకటి తీసుకువెళ్ళి ఆ మగపల్లిని పోటీ చేసి నువ్వు వచ్చేసాయి అప్పుడు యముడొచ్చి వీడు విశ్రాంతిగా గొంతలో ఉంటాడు కదా హే ఇంద్రా వస్తావా రావా అని అడుగుతాడు రాని అగ్నితో చెప్పాను కదా మళ్ళీ నువ్వెందుకు వచ్చావు వెళ్ళాడు కానీ ఇంద్రుడు వీడు పైగా దిక్పాల వీడు దేవేంద్రుడు కదా కోపడితే మీ పని ఇలా ఉందా సరే వెళ్ళిపోతున్నా అని అన్నట్టుగా వెళ్ళినట్టుగా వెళ్ళి వెనకాల నుంచి వచ్చి సోలం పెట్టుకొని చేస్తాడు పొడిచేసేప్పటికీ ఆ దేహం శిథిలం అప్పుడు దాని నుంచి బయటకు వస్తుంది ఎందులో పద మనసింహ అని దేవలోకానికి వెళ్ళిపోతుంది కాబట్టి సంసారంలో అజ్ఞానంలో దే గట్టముడి అజ్ఞాన అంటే దే డిరైవ్ దికూలియ కైండ్ ఆఫ్ లష ఫ్రమ్ ఇగ్నెన్స్ చీకట్లో కూర్చున్న వెలుగులోకి రమ్మంటే వాడు వెలుగులోకి వేసి చూసి అవ్వవద్దు అని చెప్పిలోనే చెప్తుంటారు ఎందుకంటే వెలుగులోకి వచ్చేప్పటికీ కళ్ళు మంటలు పడతాయి టూ బిగిన్ వి బిగిన్ విత్ తర్వాత మంటలు పోతాయి బట్ దేట్ ఆ మంటని వాడు ఇష్టపడ్డది అందు గురించి ఇదంతా చాలా రెలవెంట్ డోంట్ థింక్ ఇట్ ఈ జర్నల్ సో స్కూల శరీరం అనేది ఏది లేదు కారణము కంటే భిన్నంగా స్థూన శరీరం అంటే ఏమీ లేదు స్థూల శరీరము శరీరం అంటే సూక్ష్మ శరీరమే ఉన్నారు ఎలాగైతే ఇదంతామరూపాత్మకం జగత్ అని మీరు అన్నారే ఈ నామరూపాత్మకమైన జగత్తు ఆధ్యాత్మికము కంటే సపరేట్గా ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ గల మీరని మీరు అనుకోద్దు ఇక్కడ ఏ విధంగానైతే ఇండిపెండెంట్లీ ఎగ్జిస్టింగ్ ఫిజికల్ ఎంటిటీ రియల్ ఫిజికల్ ఎంటిటీ దేహము అనేది ఏ విధంగా అయితే లేదో కేవలము అజ్ఞానము చేతనే ఉన్నట్లుగా భాషిస్తుందో అదేవిధంగా ఇండిపెండెంట్లీ ఎగ్జిస్టింగ్ నామరూపాత్మకమైన జగత్ అనేది ఏమీ లేదు ఇండిపెండెంట్లీ ఎగ్జిస్టింగ్ రియల్ ఎంటిటీ కాల్డ్ జగత్ అనేది ఏమీ లేదు జగత్ నామరూపములు మాత్రమే ఈ నామరూపములన్నీ కూడా వీటి వ్యాకరణమునకు మూలమునందు ఆ మాయాశక్తియే దళదు దానికే అవ్యాకృతము అని పేరు కాబట్టి జగత్ శబ్దంతో స్థూలమైన జగత్తుని చెప్తూనే ఆ సూక్ష్మమైన అవ్యాకృత మాయాశక్తిని నిర్దేశించవడం తప్పేమీ కాదు ప్రస్తుతంలో ఇప్పుడు జగత్తుతో అది నిర్దేశించేమో మానేమో ప్రస్తుతంలో శరీర శబ్దంతో సూక్ష్మమైన ూపమైన అజ్ఞాన రూపమైన శరీరమును నిర్దేశిస్తున్నాము తప్ప స్థూల శరీరము అవుతోంది కాబట్టి అవ్యర్థం అనే మాట ఇదిగల్లా అన్వయిస్తుంది అనేటువంటి సమస్య లేదు తెలిసిందండి ఇంకా తదధీనత్వాదోష అత్రహా సో తదధీనత్వాత్ అర్థవత్ అనే మాటని వివరిస్తారు దాన్ని చూస్తేనే తెలుస్తోంది శరీర శబ్దము సూక్ష్మ శరీరమునందు ఎలా సార్థకం చేస్తావు శరీరము అంటే స్థూల శరీరం అనే అర్థమే మేము అనుకుంటున్నాం తప్ప సూక్ష్మ శరీరం అర్థాన్ని నువ్వు ఎలా అటువంటి అర్థం నాకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే వస్తుంది అర్థవత్ దానికి అర్థం ఉన్నది ఎందుకో తెలిసిన ఈ స్థూల శరీరము ఆ సూక్ష్మ శరీరముపై ఆధారపడి ఉన్నది మీకు ఒకసారి చెప్తా డైమండ్ రింగ్ అనేది ఏదైనా ఒకటే ఉన్నదా ఎస్టేట్స్ చె థింగ్ డైమండ్ రింగ్ అనేది ఎస్టేట్స్ చె థింగ్ ఆ విజిట్ ఎంటైర్లీ ఎ మెంటల్ ప్రాజెక్షన్ అని మీరు ఆలోచించండి యూ థింక్ అబౌట్ ఇప్పుడు అక్కడ ఉన్నది ఏమిటో తెలిసినా బంగారం ఉన్నది నేనేమీ లేదనుకోండి బంగారం ఉన్నది రింగ్ అనేది ఏదైనా ఉందా రింగ్ అనేది ఏమీ ప్యూర్ ప్రాజెక్షన్ వీడు ఏం చేస్తాడంటే ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అవుతాడు దీన్ని అలంకరించుకోవాలి ఒక భ్రమ ఒకటి వీడికి కలుగుతుంది అలంకరించుకోవడం దీన్ని అలంకరించడం దాన్ని మెయింటైన్ చేస్తే సరిపడుతుంది తప్ప దాన్ని అలంకరించడం ఇదో పని ఇప్పుడు రూఫ్ ఉన్నది యూ నీడ్ ఏ రూఫ్ ఆన్ ది హెడ్ సరిపడుతుంది దానికన్నా అక్కడ ఒక పద్మం పెట్టాం చేస్తాం అక్కడ ఒక పద్మం పెట్టి ఆ పద్మం మధ్యలో వీడు ఫ్యాన్ పెట్టాడు వాడు ఆ ఫ్యాన్ బిగించి వాడు ఆ పద్మాన్ని వెరగక్కొట్టి ఫ్యాన్ బిగించి వెళ్ళాడు అయిందక్కడికి మీకు మీ శాస్త్రం అయిందా లేదా రూస్కి వీడి వీడికి భ్రమ ఏమిటి దాన్ని అలంకారం చేశాను వట్ ఇస్ దాట్ ఇంటీరియర్ డెకరేషన్ పేరుతోటి వీళ్ళు చేసేటువంటి న్యూషన్స్ ఉంటారు కదా దానికి ఏమిస్తుంది దానికి వాల్యూ సరే అది వేరే టాపిక్ శరీరాన్ని అలంకరించాలి వీరికి భ్రమ కలుగుతుంది శరీరాన్ని అలంకరించాలంటే ఎక్కడెక్కడ ఎక్కడ పడితే అక్కడ మన మెడకే అలంకారం పెట్టుకోవచ్చు కదా కూడా అలంకారం దీనికి అలంకారం ఎందుకండి వేడు భగవంతుడు ఎందుకు ఇచ్చారు పట్టుకుందుకు కోర్టులకు ఉన్న వేళ్ళే మనకు దీనికి మళ్ళీ అలంకారం ఇప్పుడు ఎందుకు అలంకారం ఎందుకు కోసం ఫెసిలిటేట్ చేసేటువంటి ఒక కంట్రాక్ట్ దీనికి అలంకారం ఇది గుండ్రంగా ఉంటుంది కదా కమిటీ దీని అలంకారంగా ఉంటుంది రింగ్ కమిటీ రింగ్ అన్నది ఈజీ టూ థింగ్ అది ఈజీ టె ప్రాజెక్షన్ యూ టల్ ఇట్స్ ఎ ప్రాజెక్షన్ ఇట్స్ నాట్ ఎ థింగ్ డైమండ్ వడ్ ఇస్ రింగ్ బర్ డైమండ్ ఇప్పుడైనా మీరు పొయ్యిలో పొయ్యిలో బుగ్గులు చూశారా మసీద్ దట్ ఈజ్ నాట్ డైమండ్ ఈజ్ అది అదే డైమండ్ కానీ మరి అలా నల్లగా లేదు కదా అక్కడ నల్లగా ఉంది ఇక్కడ తెల్లగా ఉంది తెల్లగా కూడా లేదు సూచీకరణ రిఫ్లెక్ట్ అవుతున్నావు ఇక్కడ అంచేతలాగా కనుకుంటుంది అక్కడేమో రిఫ్లెక్ట్ కాకడం లేదు అంచేత అలా కనపడుతుంది ఇన్ వన్ ఎలట్రాపిక్ ఫామ్ ఇట్ ఈస్ అబ్జార్బింగ్ ది ఎంటైర్ లైట్ ఇన్ అనదర్ ఫామ్ ఇట్ ఈస్ ట్రోయింగ్ ది లైట్ బ్యాక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఇట్ ఈస్ కార్బన్ ఇన్ టోల్ యూ ఇట్ ఈస్ డైమండ్ ఇట్ ఈస్ కార్బన్ దేట్ రింగ్ దాంట్లో డైమండ్ ఇదంతా కూడా మెంటల్ ప్రాజెక్షన్ బై మెంటల్ ప్రాజెక్షన్ అజ్ఞానం నుంచి పుట్టింది కాబట్టి డైమండ్ రింగ్ ఎక్కడి నుంచి పుట్టింది అజ్ఞానం నుంచి ఫిజికల్ బాడీ కూడా అజ్ఞానం నుంచి పుట్టింది అజ్ఞానం మరో పేరు సూక్ష్మ శరీరము కాబట్టి ఫిజికల్ బాడీని నిర్దేశించే పదంతో ఆ సూక్ష్మ శరీరమును కారణరూపమైన సూక్ష్మ శరీరాన్ని నిర్దేశించుట చక్కగా సబే నా ఉద్దేశంలో ఈ డిస్కషను ఇట్ ఈస్ నాట్ సెనాటిక్స్ ఇట్ ఈజ్ నాట్ టెక్నికల్ ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ఎందుకంటే ఈ స్థూల శరీరం ఒక సత్యము అదే నేను లేక నాది అది ఇంకో సత్యము కాబట్టి నేను దాని నుంచి ఈ అజ్ఞానం నుంచి ఈ రెండు అజ్ఞానములు రెండింటి యొక్క సమావేశం నుంచి అది దానికి అంతూ దరీ లేదు ఆ సంసారం మనిషి ఆ సంసారంలో పడి ఒక జీవిత కాలాన్ని వ్యాఖ్యం చేస్తారు సత్యానికి దూరంగా బ్రతుకుతాడు అదైన వెంటనే ఇక్కడ ఈ దేహాన్ని త్యాగం చేసి ఇది చాలనట్టుగా మళ్ళీ ఇంకో దేహాన్ని నిర్మాణం చేసుకుని దానితోటి మమేకం దానితో పాదార్థ్యాన్ని పెట్టుకుని అక్కడ ఈ జనన మరణ ప్రవాహం ఈ తిరుగుతూ ఉంటుంది కాబట్టి అసలు ఈ దేహం ఏమిటిది వాట్ ఈజ్ వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్ అనేటువంటి విషయాన్ని లోతుగా పరిశీలించవలసిన అవసరము గలదు చక్కటి విచారణ తర్వాత మీరు వెళ్తూ ఉంటారు జగత్తు అక్కడి నుంచి పుట్టింది పరమాత్మ నుంచి పుట్టింది పరమాత్మ జగుడా చేతనుడా మీరు చెప్పండి చేతనుడు జగత్తు జడమా చేతనమా జడము జడం చేతనం నుంచి ఎలా పుట్టింది రాగితో చేసిన ఆభరణం బంగారం నుంచి ఎలా పుడుతుంది రాగి నుంచి పుడుతుంది తప్ప కాబట్టి జడమైన జగత్తు చేతనుడైన పరమాత్మ నుండి ఎలా పుడుతుంది పుట్టదు కదా అంటే అప్పుడు ఏం చెప్పాలి చేతనుడైన పరమాత్మ ఎందు ఒక శక్తి కలదు ఎనర్జీ చైతన్యమునందు ఒక శక్తి కలదు ఆ శక్తి నుంచి జగత్తు పుట్టింది అంటే ఏమైంది ఇప్పుడు చేతన కారణమైన బ్రహ్మకి జడ కార్యమైన జగత్తుకి మధ్యలో ఇంటర్మీడియరీగా అశక్తి అనేది వ్యవహరిస్తూ ఈ శక్తి జడమా చేతనమా ఇట్ ఈజ్ జడము కానీ చేతనాన్ని ఆశ్రయించి ఉంటుంది ఇది ఎలా ఉంది త్రిపదూషం అది ఆ శక్తి పేరే మాయా శక్తి ఇది గౌర అత్ర దీని మీద ఒక శంకని ఒకరు నెలనెత్తుతున్నారు ఏమని జగినదం అనభివ్యక్తనాను రూపం బీజాత్మకం రాగవస్థం అవ్యక్త శబ్దార్హం అభ్యుపదం అంటే మీరేమంటున్నారు ఈ జగత్తు సృష్టికి పూర్వము అవ్యక్తము అనే శబ్దముకు అర్హమైన యోగ్యమైన కారణావస్థలో ఉండేది అంటున్నాము ఈ జగత్ అయితే ఇప్పుడు నామరూపాత్మకముగా వ్యాకరణమును చెంది ఉన్నది కానీ వాస్తవంలో సృష్టికి పూర్వము అవ్యాకృతమై ఉండెను అంటే నామరూపం వ్యాకరణము లేకుండా బీజరూపముగా ఉండెను నామరూపం వ్యాకరణానికి బీజము బీజం ఉండెను అని మీరు అంటున్నారు కదా అంటే అని చెప్పి అదిగో ఆ అవ్యాకృత అవ్యాకృతావస్థ ఏది కలదో కారణావస్థ దానికే శరీరం అనే శబ్దంతో వ్యవహారము తదాత్మనా శరీరస్ అవ్యక్త శబ్దార్హత్మం ప్రతిజ్ఞాయేత ఈ శరీరం అనేది ఏదైతే కలదో దీని ఆత్మ అంటే దీని సారము సూక్ష్మ శరీరమే ఆ వ్యక్తమే దీని యొక్క సారము అని కూడా మీరు గమనించాలి ఇప్పుడు ఇది నా కావు ఇది నా చెయ్యి ఇది నేను అని మీరు అన్నప్పుడు ఈ దేహము స్థూల దేహం అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దీని సారమేమిటో తెలిసినా ఆ సూక్ష్మ శరీరం ఎందుకంటే ఈ సెన్సేషన్స్ అన్నీ వెళ్ళేది ఆ సూక్ష్మ శరీరంలోకే వెళతాయి అనుభవం అనేది ఆ సూక్ష్మ శరీరంలోనే మీకు కాగ్నిషన్ అనేది ఉంటుంది ఆ కాగ్నిషన్ లేకపోతే ఆ సెన్సేషన్స్ లేకపోతే ఈ స్థూలదేహం లేనే లేదు కాబట్టి ఈ స్థూలదేహం యొక్క సారము ఉన్నది ఆ సూక్ష్మ శరీరం ఉండే గలదు ఆ కారణంగానే ఈ స్థూలదేహాన్ని చెప్పే శబ్దంతో మీరు ఆ సూక్ష్మ శరీరాన్ని నిర్దేశిస్తున్నాము అని మీరు అంటున్నారు కదా మా సిద్ధాంతమునే మీరు అంగీకరించినట్లయినది ఏమిటా సిద్ధాంతం ఈ జగత్తు ప్రధానం అనే త్రిగుణాత్మకమైన అవ్యక్తము అవ్యక్తమైన ఒక తత్వము నుండి ఏది ఇంద్రియగోచరము కాదో ఏది నామరూప వ్యాకరణమునకు పూర్వము ఉండే అవ్యాకృతావస్థయో ఏది బీజావస్థయో అటువంటి అవ్యక్త శబ్దార్హమైన ఒక తత్వం నుండి ఈ జగత్తు పుట్టింది ఆ తత్వం పేరే ప్రధానము అని మేము చెప్పనే చెప్పాం మీరు మమ్మల్ని కాదని మళ్ళీ చుట్టూ తిరిగి తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ నేను చెప్పింది ఒకటికే వచ్చారు మీరు అని అంటారు అర్థమైందండి సో స ఏవరి ప్రధాన కారణవాద ఏం సతీ ఆపద్వేత మళ్ళీ మీరు తిరిగి తిరిగి వచ్చి ప్రధాన కారణవాదమునకే వచ్చినారు ప్రధాన కారణవాదమును తప్పించుకోవడానికి ప్రయత్నించి ఎక్కడెక్కడెక్కడో చక్కర్లు కొట్టుకొట్టుకుంటాయి మళ్ళీ జగత్తునకు కారణము ప్రధానమే అని చెప్పినట్టయింది ఎందుకంటే జగత్తునకు కారణము అవ్యాకృతనామ రూపమైన బీజావస్థయైన అవ్యక్త శబ్దార్హమైన తత్వము గెలవు వలన అదే ఏదొచ్చి మేము ప్రధానం అన్నాము మీరేంటి అన్నా పేరులో తేడా తప్ప పేరే తేడా వస్తువు అదే అసైవ జగత రాగవస్థా ప్రధానత్వేనా అభ్యుపగమాది ఎందుకంటే మేము మా యొక్క ప్రిపోజిషన్ మా థీసిస్ ఏమిటి అభ్యుపగమంటే థీసిస్ మతీశిస్ ఏమంటే ఈ జగత్తుకు కారణము అవ్యాకృతము అనబడే నామరూప వ్యాకరణము నామరూప వ్యాకరణమునకు ప్రాగవస్థలైన ప్రధానము త్రిగుణాత్మకము జడము అని మేము చెప్తున్నాం నేను చెప్పిందే మీకు చెప్పినట్లయింది ఇక శబ్దభేదమే మేము ప్రధానము ఉన్నాము మీరు అవ్యక్తము శరీరము అన్నాడు తప్ప చెప్పింది అదే ఇక్కడ మీరు గమనించాల్సిన చిత్రం ఒకటి ఉన్నది శరీరం మీరు నా ప్రసంగంలో కూడా మీరు గమనించుంటారు ఒకసారి శరీరము అంటే నేను ఈ ఫిజికల్ బాడీ చూపిస్తున్నా ఇంకోసారి శరీరం ఉంటే జగత్తుని చూపిస్తున్నా మీరు గమనించారో లేదో అదే రెండింటికి తేడా విన్నో డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ది జగత్ అదంతా ఈ శరీరంలో ఉన్నది జగత్ అంటే ఏంటి జగత్ ఈ శరీరం అంటే ఏమిటి పాంచభౌతిక శరీరం అంతే ఇంకే అంచేతనే ఇదేవో బ్రహ్మాండే తదేవో పిండాండే బ్రహ్మాండంలో ఏముందో అదే పిండాండంలో ఉన్నది ఈ శరీరానికి మూలంలో ఏమున్నది సూక్ష్మ శరీరము అవ్యక్తము గలదు ఈ జగత్తుకి మూలంలో ఏమున్నది సూక్ష్మమైన అవ్యాహృతమైన మాయాశక్తి అనేది కలదు అదే సరపడింది కదా అంటే మరి ఈ శరీరానికి మూలంలో అజ్ఞానము కలుగుతున్నారు మాయాశక్తి అంటే అజ్ఞానమే యూనివర్సల్ లెవెల్లో అజ్ఞానానికే మాయాశక్తి అని పేరు ఇండి ఇండివిజువల్ లెవెల్లో అజ్ఞానానికి అజ్ఞానము అని పేరు కాబట్టి ఏమి ఒకప్పుడు ఒక అజ్ఞానాన్ని మీరు నేషనల్ లెవెల్లో దాన్ని హైలైట్ చేసి ఇప్పుడు ఎవడో ఒక దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి అన్నది జ్ఞానం దుఃఖం వచ్చింది కాబట్టి పురుగుల ముందు తాగేసి చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను అంటే అదే అజ్ఞానం కానీ ఈ అజ్ఞానాన్ని ఆత్మహత్య అనే అజ్ఞానాన్ని నేషనల్ లెవెల్లో పెద్ద ఘనకార్యం లాగా వాడెవడో ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఇది చేయాలి అది చేయాలి అంటే పెద్ద ఒక ఘనకార్యంలాగా చెప్తున్నారు ఎవడో ఒక అన్నాడు ఆత్మహత్య చేసుకున్నాడంటే వాడు తిరిగి పొందాయా అంతే చేసుకున్నాడని ఎవడో అంటే అదిగో పెరిగిపోవా యూ ఆర్ యాడింగ్ ఇన్సల్ట్ టు ఇంజురీ ఏమిటి ఇంజురీ ఏమిటి ఆత్మహత్య ఆత్మహత్య ఇంజురీ ఎలా అయింది హూ హెజ్ కాల్సల్ దట్ ఇంజురీ ఆత్మహత్యనే ఇంజురీ అని హూ కాసెస్ వీడియో కా వీడియో చేసుకుంటాడు తప్ప వీడికేమో అంతకుముందు ధాన్యం పండించుకునేవాడు ధాన్యం పండించుకునేవాడికి లోభాన్ని నేర్పారు నువ్వు పత్తి పండించి ఉన్నావు పొగాకు పండించి పొగాట్టు పండిస్తే ఇంక మూడు రెట్లు ఆదాయం వస్తుందని గుంటూరు డిస్టిక్లో ఆ రైతులందరినీ మధ్య పెట్టి పొగాడుకులోకి దింపింది ప్రభుత్వం సోదా ఒక బోర్డు హోట పెట్టి దానికి ఎంపీఓ ఒకటి ఉండేవాడు వీళ్ళందరూ కలిపి మంచి సారవంతమైన నేర ఆ పొగాడుకు మరి ప్రపంచంలో మొత్తం ఇండియాలో తప్ప అందరూ సిగరెట్లు తాగడం మానేశారు యూరోప్లో మానేశారు అమెరికాలో మానేశారు ఎవరు కొంతమంది అమ్మాయిలు ఇక్కడక్కడ తాగుతున్నారు తప్ప మొగాళ్ళెవడో సిగరెట్లు తాగటం లేదు స్ నోకే అమ్మాయిలు ఇక్కడ అక్కడ తాగుతో కనపడతారు లీవరీ సిగరెట్ తాగాలంటే చోటు లేదు ఎక్కడా సిగరెట్ తాగడానికి చోటే లేదు ఎక్కడ ఎక్కడ తాగుతారు తాగినా కూడా జైల్లో ప్రజలకు తెలిసింది ఏవో డెసిగ్నేటెడ్ ఏరియా అని ఎక్కడో ఉంటుంది అక్కడికి పోయి తా అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మాయిలు సిగరెట్ యూరప్ అంతే జర్మనీ కొంచెం వర్షం పెట్టాలనుకుంటా బట్ట సో ఇప్పుడు ఈ పొగాట్లు తాగేటం మానేశారు అందరం శ్రీవైతులు అందరూ మానేశారు మానిస్తే ఈ పొగాట్ కొన్ని వరకు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ ఆఫీస్ ముందు పొగాట్లు తీసుకుని దానికి ఎక్కువ పెడతారు నీకు పెడితే గవర్నమెంట్ వాళ్ళ పోలీసులు పెట్టింది వాళ్ళకి అలా సార్ వాళ్ళు వాళ్ళ ఫైల్స్ ఉండదు వాళ్ళ కలసీ గవర్నమెంట్ వాళ్ళు ఉంటే మచ్ అబౌట్ ఇట్ ఒక రైతుని బటకాయిస్తారు వీళ్ళు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు ఏమని వాళ్ళు చచ్చిపోతే కుటుంబానికి ఐదు లక్షలు వస్తుంది గవర్నమెంట్ ఐదు లక్షలు బతికుంటే ఏమీ ఇవ్వదు చచ్చిపోతే బతుకు ఐదు లక్షలు వస్తుంది అని ఒక వాతావరణాన్ని వీళ్ళు నిర్మాణం చేస్తారు తర్వాత దాని చుట్టూ సింపతీని ఒక దానిని నిర్మాణం చేస్తారు ఆత్మహత్య చేసుకుంటే బిఫోర్ గవర్నమెంట్ గురు షేక్ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీలు వచ్చి సింపటైజ్ చేస్తే వాళ్ళందరూ ఇంటికి వచ్చి పలకరించిపోతారని ఒక సింపతిన్నదాన్ని గవర్నమెంట్ పది లక్షలు వాళ్ళ ఐదు లక్షలు ఇస్తే సరిపడదు అని వీళ్ళు వచ్చి ఎవరంటారు గవర్నమెంట్ రెండు లక్షలు ఇస్తే రెండు లక్షలు సరిపడదు ఐదు లక్షలని వాళ్ళే అంటారు మళ్ళా గవర్నమెంట్ చేయరా వాళ్ళకన్నా ముందే ఐదు లక్షలని గవర్నమెంట్ అంటే ఐదు పదికి రాజలు వాళ్ళే అంటారు ఇదంతా ఈ వాతావరణం ఒక సైకలాజికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది That will have an effect upon the innocent, ignorant mind-made effect upon the Atmahachasnitadevada. And therefore you glorify that. Atmahachani glorify je ko arde pura kuda. Atmahachani glorify je ko arde pura kuda. Cause, whatever may be the cause, Atmahachani glorify je ste. Sa-ma chuppade. ఇప్పుడు సపరేట్ స్టేట్ హుడ్ కోసం ఎడ్యుకేషన్ ఉంది ఇట్ ఈస్ ఎ వాలిడ్ ఎడ్యుకేషన్ అండ్ ది గార్డ్ ది సెపరేట్ స్టేట్ ఉచిస్ పార్ట్ దే గాడ్ మనం వీ గా ది సెపరేట్ స్టేట్ పార్టీ ఉచి అయితే దానికోసమని ఆత్మహత్యని ప్రమోట్ చేయడం తప్ప కదా తప్పదు దట్ ఇస్ రామ్ సో అజ్ఞానం అనేది నేషనల్ లెవెల్లో ఉంటే దాన్ని ఏమంటారు గవర్నమెంట్ అని అజ్ఞానం అనేది పర్సనల్ లెవెల్లో ఉంటే అది వ్యక్తిగతం బట్ నిజానికి ఇదే అది అదే ఇక్కడ డిస్కషన్ అలా ఉంది నేను మీకు దృష్టాంతం కోసం నా పొలిటికల్ నాలెడ్జ్ మీ ముందు ప్రదర్శించాను బట్ సో దేట్ ఇస్ ద పాయింట్ దే యత్ బ్రహ్మాండే తత్ కిందాండే ఎట్ పిండాండే తద్ బ్రహ్మాండే అప్రోచ్ దీని మీద నిజానికి సాంఖ్యులని పూర్తిగా వ్యతిరేకిస్తారు సాంఖ్యులకి వేదాంతులకి చాలా తక్కువ వ్యతిరేకత ఉంటుంది భేదాభిప్రాయం చాలా తక్కువ అంశాల్లో ఉంటుంది ఎలాగంటే జగత్ అనేది చేతనమైన పరబ్రహ్మని చేయం పుట్టలేదు ఆ చేతనమైన పరబ్రహ్మని ఆశ్రయం చేయండి జడమైన శక్తి నుండి పుట్టింది అని వేదాంతులు అంటారు వీళ్ళేమంటారు ప్రధానం నుండి పుట్టింది అయితే దీనికి దానికి తేడా ఏమిటి ఏది జడ శక్తియో అదే ప్రధానం ఎందుకంటే జడశక్తి కూడా త్రిగుణాత్మకం ప్రధానము త్రిగుణాత్మకం కాబట్టి దాంట్లో తేడా ఏం లేదు జటశక్తికి ఆశ్రయము పరమాత్మ అని వేదాంతులు అంటారు ప్రధానమునతో ఆశ్రయము వేరే లేదు అది స్వతంత్రము అని వేరే అంటారు స్వతంత్రంగా ఉంటుంది దాని నుంచి జగత్తు పుడుతుంది అని వాళ్ళు అంటారు ఎప్పుడు కూడా శక్తి స్వతంత్రంగా ఉండదు ఎక్కడా కూడా శక్తి పరతంత్రమే ఉంటుంది చేతను పరతంత్రమే ఉంటుంది ఇప్పుడు మీ చేతుల్లో బలం ఉంటుంది ఈ బలాన్ని వెనక్కాల ఏముంటుంది ఒక చేతనుడు ఉంటాడు ఇప్పుడు బాడీ బిల్డ్ చేస్తాడు బాడీ బిల్డ నేను బాడీని బిల్డ్ చేయాలి అనే సంకల్పం కలిగిన చేతనుడిని బట్టి బాడీ బిల్డ్ అవుతుందా లేకపోతే సంకల్పం లేకుండా బిల్డ్ అవుతుందా సంకల్పం నుంచి బాడీ బిల్డ్ చేస్తాం వాళ్ళు బాడీ బిల్డర్స్ ఏం చేస్తారంటే చక్కగా ఆహారం తినడము విషయాన్ని తీసుకోవడము బాడీ బిల్డ్ చేస్తూ ఇదే చేస్తారు దేవుడు రోడ్లు వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు ప్రొఫెషనల్స్ అలా ఉంటారు ఐదేళ్ళు అదే పని చేస్తారు ఒలింపిక్స్లో వెళ్ళడా వెళ్ళి రెండు నిమిషాలు చూపిస్తారు అయితే ప్రేమిస్తుంది కానీ ఐదేళ్ళు దానికోసం వర్క్ చేస్తారు దట్ ఈస్ ది ఓన్లీ జాబ్ దేడు ఎంత సంకల్పశక్తి ఉండాలి ఆ చైతన్యంలో ఎంత పవర్ ఉంటే వాడు చేయగలుగుతాడు వాళ్ళ కాబట్టి చైతన్యం అనే ఆశ్రయం లేకుండానే జడమైన ప్రధానమైన స్వతంత్రంగా జగత్తును సృష్టించింది అన్నదానికే అభ్యంతరం తప్ప మీరు వ్యక్తిగతంగా తీసుకోండి సూక్ష్మ శరీరము అంటే సైకాలజీ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నరెన్స్ దాని వలననే మీకు ఫిజికల్ బాడీ ఐడెంటిఫికేషన్ ఈ సంవత్సరం వచ్చింది కరెక్ట్ కానీ ఆ జ్ఞానంతో నిండిన సైకాలజీకి ఆశ్చర్యంగా ఎరుక తెలివి ఉందంటారా లేదంటారా ఉన్నది సైకాలజీయే సైకాలజీ వెనక్క ఇంత చైతన్యం అనేది ఏదీ లేదు అని అని ఒప్పుకుంటారో మీరు ఒప్పుకోరు అంటే ఇక్కడ అక్కడ తేడా అంటే ఇక్కడ ఆత్మ అనేది ఉన్నది అక్కడ పరమాత్మ తేడా ఉంటే తేడా అల్టిమేట్ గా ఈ ఆత్మయే ఆ పరమాత్మ ఆ పరమాత్మయే ఈ ఆత్మ ఈ అంశంలోనే తేడా ప్రధానమనే అంశంలో శబ్దం యొక్క భేదం తప్ప వస్తుస్థితి విషయంలో సాంఖ్యులకు వేదాంతులకు పెద్ద తేడా ఇది లేదు ఆ మాట అంటున్నారు ఎది వయం స్వతంత్రా కాచి రాగవస్థాం జగత కారణ అభ్యుపగచ్చేమ ప్రసంజయేమ తదా ఇప్పుడు అభ్యుపక్షేమ ప్రసంజయేమ ఇవన్నీ కూడా లుంగ్ ఋంగ్ లుంగ్ క్రియాతిపత్తం లుంగ్ అని ఉంటుంది చూసా ంగ్ ప్రథమ పురుషు అవన్నీ కూడా మేము స్వతంత్రంగా ఒక తత్వము కలదు దాని నుంచి జగత్తు పుట్టింది ఆ స్వతంత్రమైన తత్వమే జడతత్వమే జగత్తు అనుకు కారణము అని మేము స్వీకరించి మేము ప్రధాన కారణవాదాన్ని స్వీకరించినట్లు అయి కానీ మేము అలా చెప్పట్లేదు మరి మేమేం చెప్తున్నాం పరమేశ్వరాధీనా ఇయ అస్మాభి జగత అభ్యుపగమ్యతేతంత్ర మేము అలా స్వీకరించట్లేదు అంటే స్వతంత్రమైన కారణతత్వం ఒకటి ఉండేము దాని నుంచి జగత్తు పుట్టింది అని మేము అంటున్నారు మేము అంటున్నది ఏమిటంటే ఏ తత్వము నుండి ఏ కారణతత్వము నుండి జగత్తు పుట్టినటో ఆ కారణతత్వము పరమేశ్వరాధీనమై ఉండేది పరమేశ్వరుడు అనే ఒక చైతన్య పరమేశ్వరుడు అంటే మీకు కొంత ఒక మోషన్ వస్తుంది ఒక కన్వటేషన్ ఎవడో ఒక పెద్ద ఆయన ఉన్నాడు అనే కన్వటేషన్ వస్తుంది ఇక్కడ పెద్ద ఆయన ఏమీ లేదు ది నాట్ అబౌట్ పర్సనాలిటీస్ ఇన్ఫ్యాక్ట్ పర్సనాలిటీ ఈజ్ ఎ మిత్ యూ కాంట్ యాక్సెప్ట్ ఎనీ పర్సనాలిటీ తత్వములే ఉంటే తప్ప పర్సనాలిటీస్ ఉండవు సో ఎలక్ట్రిసిటీ ఉంటుంది దెర్ ఈజ్ నో మిస్టర్ ఎలక్ట్రిసిటీ ఓకే వింగ్ ఉంటుంది దేర్ ఇస్ నో మిస్కర్ వింగ్ విండే ఉంటుంది ఒక పవర్ ఉంటుందో తప్ప దేర్ ఇస్ నో మిస్కర్ అయిపోతుంది అది మిస్టర్ అన్నది కొంత ఆకారము పురాణంలో స్టోరీ టెలింగు అదంతా రిజిదాలు పర్ఫెక్ట్ ఆ గోయింగ్ బ్యాక్ టు ది పాయింట్ ప్రాగ జగత్తు ఏ తత్వం నుంచి పుట్టినదో ఆ కారణతత్వము అంటే జగత్తు నామరూపములుగా వ్యాకరూపము కాకముందు ఆ కారణరూపంగా ఉండేది అని అర్థం ఇప్పుడు కారణ కావ్యాలు అంటే ఏంటంటే ముద్దలాగా ఉన్న మట్టి కొండసేపుకి వచ్చింది మట్టేది అంతకుముందు మట్టే ఇప్పుడు మట్టే కానీ అంతకుముందు ముద్ద ఆకారంలో ఉండేది ఇప్పుడు కొండ ఆకారంలోకి వచ్చింది చపాతీలు అలాగే చేస్తాడు నేను ఒకడు ఏం చేస్తాడు పిండిని బాగా మీటింగ్ అది చేసి ఇలా ముద్దలు పడేస్తాడు ఏమండి ఇంకొకడు ఏం చేస్తాడు ఆ ముద్దలను ఇలా ఇలాగా దాని విషేపు మార్చి అక్కడ పక్కన పడేస్తుంది ఈ పొక్కడు ఏం చేస్తాడు దాన్ని మూల్లో దేవి ఈ పక్కన వారస్తుంది మనం ఒకడు దాన్ని రెండు వేసేసి ప్లేట్ లో పెట్టి మనముఖం మీద వారస్తుంది ఇది ప్రాసెస్ అదే సేమ్ థింగ్ కొత్త ఇది లేదు ఇందుకే షేప్లు బాగుతూ అలాగే సృష్టికి పూర్వము అవి ఆకరితము సృష్టి తర్వాత అదే అదే త్రిగుణా త్రిగుణాలు అవే త్రిగుణాలు ఇప్పుడు అవే అప్పుడు అవే అంతకుముందు నామరూపాలు లేవు ఇప్పుడు నామరూపాలు వచ్చాయి ఇది ఎలాగంటే వాళ్ళంత ముద్ద బంగారం తీసుకొచ్చి పెట్టుకున్నారు నామరూప విత్నస్సులు కంకణములు వర వర్ధానములు ఇవేమీ లేవు ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు అంటే ఏమైంది ఏమొచ్చాయి ఉన్న బంగారమే ఉంటుందా లేకపోతే కొత్తగా ఏదైనా వచ్చిందా అంటే ఉన్న బంగారమే ఉంటుంది కానీ కొత్తగా ఏమొచ్చింది నామరూపాలు వచ్చింది కాబట్టి సత్యం ఏది బంగారమే ది నారూపాలు వెరీ సింపుల్ కాబట్టి ప్రధానమనేది స్వతంత్రంగా జగత్కారణమవుతోంది అంటే మాకు సమస్య తప్ప ఒకనొక తత్వము దానికి అవ్యక్తము అవ్యాకృతము ఒకనొక తత్వము పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్నది దాని నుంచి జగత్తు పుట్టింది అని చెప్పినట్లయితే మేము మీతో జాయిన్ అయిపోతాము మన ఇద్దరం ఒకటే పార్టీ వేరే వేరు పార్టీ కానే కాదు వీళ్ళు జాయిన్ అయి అని చెప్పచ్చు ఇప్పుడు జనతా పరివారమని జనతా పార్టీలు అందరూ జాయిన్ అయిపోయారు ఎందుకంటే మనందరికీ రామ్ మనోహర్ లోహియా గారు మనందరికీ నాయకుడు మనం ఒకళ్ళ ముఖం ఒకళ్ళు ఎందుకు కొట్లాడుకుంటున్నట్టు అని వీళ్ళకి ఆ జ్ఞానోదయం కలిగింది ఎందువల్ల కలిగింది ఆ పుణ్యం మోడీ గారి మోడీ ఇది నాటి రెండు విజయవాడ మొదటిజ్ ఫినమినల్ ఏం ఫినమినల్ ఇండియా ఈ ఇండియా భారతదేశము డెమోక్రసీ పోలిషన్ గవర్నమెంట్స్ తోటే ఉంటున్నది సింగిల్ పార్టీ గవర్నమెంట్ అనేది భారతదేశానికి భారతదేశం యొక్క నసీబ్లో లేదు అనేటువంటి ఒక మిత్తుని ఆయన మొక్కల మొక్కల ముందు పగడగొట్టి బంగాళాఖంలో మనశారు ఈజ్ He is not a person. He is a phenomenon. One way, he will only look at certain blindness to men. If a person may not have the father's enamel, he long enough to told me earlier that you will speak. One way, he will also look at his gates. He is a high uper than a me. And when, he seems to sing his chega, he is not true, and he will listen to them. It is a good development. ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్ కన్సాలిడేషన్ ఇప్పుడు వెయ్యి పార్టీలు రెండు వందల పార్టీలు అయ్యాయంటే ఇట్స్ ఎ గ్రేట్ డెవలప్మెంట్ ఆ కన్సాలిడేషన్ పెట్టాడు ఆయనే ఆయన సన్నిధానంలో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు సింగిల్ పార్టీ పెట్టుకుంటున్నారు ఇటువంటి కన్సాలిడేషన్ ఆయన మళ్ళీ ఆయన దేవుడు చల్లగా చూసి ఓ దెబ్బ బెంగాల్ మీద కొట్టేడంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలందరూ కలుస్తారు మళ్ళీ నేను ఈస్ డూయింగ్ సర్వీస్ వాళ్ళు పొద్దున్న లేచి ఈ దండం పెట్టారు ఈ జనతా పది వాళ్ళు వాళ్ళు ఆయన ఫోటో పెట్టింది దండం పెట్టి ఆయన నీ పుణ్యవాళ్ళని మేము ఒకటయ్యాము కదా ఏమంటే అది ఫాలో ఇంకోటేసే అండ్ ఆయన తెలియని కరెక్ట్లీ కాబట్టి నువ్వు మేము ఒకటే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉండే మాయాశక్తి నుండి జగత్తు పుట్టింది అని నువ్వు నువ్వు మేము ఒకటే పేరు ఇదేముంది నువ్వన్న ప్రధానం అనే పేరు మేము అనమంటే మేము అంటాం మేము మాయా శక్తి అంటున్నాము నువ్వు ప్రధానం అనమంటే మాకే అభ్యంతరం కాబట్టి సాచ అవశ్యమ్యుపగంతం గంతం యా ఈ టాపిక్ మళ్ళీ కొంచెం పెద్ద డిస్కషన్ మొదలవుతోంది ఓం పూర్ణమా పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యం శాంతి శాంతి శాంతి